ఇవ ఎక్కడైనా సరే మంచి ఖరీదైన హోటల్సు మంచి ఖరీదైన హాస్పిటల్సు మంచి ఖరీదైన ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడ ఉంటాయి హైటెక్ సిటీలో మంచి ఖరీదైన ఉద్యోగాలు ఖరీదైన కార్లు ఖరీదైన హోటల్సు ఖరీదైన ఆసుపత్రులు అన్నీ కలిసి ఉంటాయి అన్నీ కలిసి ఒక ప్యాకేజీ సంవత్సరం అనేది అలాగే ఉంటుంది అది దుఃఖమే అంటున్నాను తర్వాత ధనాన్ని సంపాదించడం కోసం వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది వీళ్ళు దుఃఖంలోకే తీసుకెళ్తాను భోగాల కోసం వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా దుఃఖంలోకే తీసుకెళ్తుంది ఒక అప్పుడు ఎవరు లభిస్తుందంటే దుఃఖం లేదంటే బాగానే ఉన్నాడు అనిపిస్తుంది ఇది ఎలాగంటే అది వ్యర్థప్ అంటే దుఃఖము యొక్క ఒత్తిడి మీద ఎప్పుడైనా లభకపోతుంది ఒక చిన్న ఫోన్ కాల్ వస్తే సాధన దుఃఖంలో చిన్న ఫోన్ కాల్ వస్తే వీర మోహర్తి ఏదో వరకు ఒంటే స్థితిని పెట్టుకుంటాడు అంతవరకు కాదు ఉంటాడు అయితే ఎంతో పడిపోయాడు దుఃఖం దుఃఖాలు కాబట్టి ఒక రకంగా దుఃఖాలు ఉంటాయండి మన జీవితాల్లో దుఃఖము ఎప్పుడు మనకు తొగగాలేదు ఉంటుంది తర్వాత ఈ దుఃఖం అన్నది అది అంతమున్నట్టే కనపడతారు ఒక రూపం నుంచి మరో రూపంలో మరి మరొక రూపం రూపం మారుతుంటే తప్ప దుఃఖము అంతమవుతుందనే ప్రసక్తి ఉంది రూపం మారుతుందని చికాగా ఉంది టెన్షన్గా ఉంది ఊకి వెళ్ళాడు సరే ఇక్కడ దుఃఖాల నుంచి ఇప్పుడు విహారయాత్రకు వెళ్ళే ఉంటే ఇక్కడ విహారముడు లేకపోతే కదా విహార వ్యాపారు అంటే ఇక్కడ విశ్రాంతి విహారము సుఖము ఆనందము లేక అక్కడ ఎక్కడో వెతుకుతాడు పోతాడు దేవుడు వెతుక్కుంటూ ఒకడు పోతాడు విహారాన్ని వెతుక్కుంటూ దేవుడు వెతుకుంటూ పోతున్నాడు అంటే వాడు ఉన్న దేవుడు లేడమే కదా విహారాన్ని వెతుక్కుంటూ పోతున్నాడు అంటే వాడు ఉన్న విహారం లేడమే కదా దేవుడు వెతుకునేవాడు తిరుపతిలో ఉన్న ఎక్కడో దేవుడు ఉన్నాడని వీడిపోతాడు ఊటీపులో ఎక్కడో విహారం ఉందని వాడు ఊటీ వెళ్తాడు ఊటీ వెళ్ళగానే హోటల్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాడు తీరా వెళ్ళిన తర్వాత వాడు అన్నాడు నాకు నీ పేరు ఎక్కడా గడపడం లేదు ఇలాంటి మంగళం అవుతాం ఇలాంటి మంగళాలు అవుతాం నీ పేరు లేదండి నేను ఒకసారి న్యూయార్క్ తింటూ లండన్ వెళ్ళాను దిగి ఓ ప్యాక్ చేసుకుని హోటల్కి పోయాను వాళ్ళు నాకు చెట్లు పంపించారు ఇందులో హోటల్లో మీ పేరులో మీరు వెళ్ళి ఆ హోటల్లో ఉన్నది మొన్నటి పెద్దలు వచ్చి పికప్ చేస్తామని తప్ప నాకు సెలెక్ట్ అయిపోతున్నట్టుగా చెప్పి పంపించారు అన్ని కాగితాలు మీరు చెప్పుకుని నేను వెళ్ళాను నా సెల్ ఫోన్ లేదు ఏదో లేదు నేను ఎత్తు కేసులు అడుగుతున్నట్టు నేను వెళ్ళాను వీళ్ళు ఆ హోటల్ వాడు వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఐ టోల్టీ హైదరాబాద్ కంప్యూటర్లో లేదు వర్క్ చేస్తాను అంటే ఈ కాగితం ఏంటి వాళ్ళ కాగితం చూసి చూడు కాగితం ఏమైనా వినియూపిస్తుందంటే నా హోటల్ పేరు మీ దగ్గర ఉన్నట్టుగా కాగితాలు బట్టి నిర్ధారితమవుతుంది కానీ మీ పేరు మా హోటల్లో ఉండాలి కదా అది మరి నాకు కనపట్లేదు నీ కాగితం కృషి నేను అలా నా దగ్గర ఉన్న లిస్టులో నీ పేరు లేదు ఇప్పుడు ఏం చేయమంటావు మేము విలువ తీసుకోండి ఏం చెప్పండి నన్ను వెళ్ళా వెళ్ళుకోవచ్చు ఎక్కడికి వెళ్ళమంటావు సరే ఒక వ్యవస్థ చేసి ఆ రాత్రి నన్ను ఉన్న ఇచ్చేందుకు సెటిల్ బయటకు వచ్చాను ఉన్నాడు పొద్దున్న వాళ్ళు వచ్చి సెటింగ్ వచ్చారు ఊటి విహారానికి వెళ్తే అక్కడ హోటల్కి వెళ్ళగానే వాడు హోటల్లో రూమ్ లేదంటారు వీళ్ళు ఏం చేస్తారు భార్య పిల్లలతో కలిసి ఊటీ విహారానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు పడిపోయాడు దుఃఖంలో పడితో వచ్చాడు సరే రోజు రూపాయలు బయటకు వచ్చాడు కాఫీ తాగడానికి బయటకు వచ్చాడు ఒక కప్పు కాఫీ కావాలని అడిగాడు వెంటనే తీసుకొచ్చి కాఫీ ఇస్తాడు కాఫీ ఇచ్చే బిల్లు కూడా వెంటనే ఇస్తాడు బిల్లు ఎంతో తెలుసు వంద రూపాయలు లేదు కాఫీ బిల్లు వంద రూపాయలు అవును సరే పట్టు ఇంకేం చేస్తాడు వంద రూపాయలు ఇస్తే వాడికి కావాలనుకుంటున్నాడు లేదా బిల్లు ఇచ్చినా ఇవ్వాలని అనుకుంటా ఉంటే నా టిప్పు మాట ఎప్పుడు ఒకటి తీసుకోవాలి రూపాయి టిప్పు ఇచ్చాయనుకోండి ఎవరు కనీసం పది రూపాయలు కాబట్టి మనం జీవితంలో ఏ పని చేసినా దుఃఖం ఏదో రూపంలో మనం వెంట్రాక్తూనే ఉన్నది అని మనకు అనుభవాన్ని కలుగుతూ ఉంటుంది ఈ దుఃఖము ఒకప్పుడు దేహ రూపంలో ఉంటుంది స్థూలదేహానికి ఫిజికల్ మరొకప్పుడు సైకలాజికల్ ఫిజికల్ దుఃఖం కానీ సైకలాజికల్ దుఃఖం కానీ మనం ఏ పని చేసినా ఎంత ధనాన్ని సంపాదించినా ఎంత అధికారాన్ని పొందిన మనకి ఈ దుఃఖం మందు ఉంది అని మన అనుభవం ఫిజికల్ దుఃఖానికి అంటే దేహానికి కలిగేటువంటి పీడ అనే దుఃఖానికి మనం మందో మపో వేసుకుని దాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం అది కూడా కొంతవరకే వర్క్ చేస్తుంది ఇంకా తర్వాత అది కూడా చెప్పిన వాళ్ళ ఇప్పుడు అలోపటి మందులు ఏ నందుడైనా అలోపటి అయితే ఐదు ఏంటి అవున శరీర దుఃఖంతో బాధపడికి వెళ్ళి అలోపటిగా ఐదు అరం అంటే యాదో ఒకటి వేరు దుఃఖాలను పరిస్థితుంటే అలోపటియా ఐదు జోలంతా అడగడతాడు వాడికి కావాల్సిన మందు దుఃఖం నుంచి విముక్తి అదే కావాలి వాడికి నువ్వు దెయ్యాన్ని పూజిస్తే నీకు దుఃఖ విముక్తి కలుగుతుంది అంటే వాళ్ళు దెయ్యాన్ని లభిస్తారు అడిగే ఒక సో నువ్వు ఈ నువ్వు మొక్కలు వస్తుంటే నీకు విముక్తి కలుగుతుంది అంటే అది ఏమిటి కూడా ఆలోచించకుండా మొక్కలు వస్తుంది ఎనివే ఫిజికల్ దుఃఖానికి ఏమో కొన్ని మనకు కొంతవరకు లభిస్తాయి మానసిక దుఃఖానికి పరిష్కారం చాలా కష్టం ఇప్పుడు కూడా మన అనుభవంలో ఎలా ఉంటుందంటే శరీరానికి ముప్పోదో ముప్పై రక ముప్పై రోజు వస్తే డాక్టర్ ఇంకో మెడికల్ షాప్ మానసిక దుఃఖాన్ని కలుగుతుంది మానసిక దుఃఖాలు కొన్ని అలా భయంగా అలా నిండి కలుగుతాయి దుఃఖం కలుగుతుంది గతం గుర్తు వచ్చినప్పుడు దుఃఖం భవిష్యత్తు గుర్తొచ్చినప్పుడు అలా భయం భయం దుఃఖాన్ని కలిగిస్తుంది మనిషి బితుకు బయపడే పూజలు పురస్కారూజను పురస్కారం భయపెట్టి అందరూ సమాన మార్కెట్లో ఉన్నవాడు భయంతో ఉంటాడు ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్ భయం అంటే ఏం భయమో భూతం భయము అనుకునే ఇన్సెక్యూరిటీ అభద్రత భద్రత నాకు ఉన్నది అనే విశ్వాసం ఉండదు ఆ కాన్ఫిడెన్స్ అభద్రతలో మనిషి జీవిస్తారు మార్కెట్లో ఉన్నవాడు అభద్రతతో జీవిస్తాడు దేవుడి దర్శనానికి వెళ్ళి దేవుడి దగ్గర పూజలు కూడా అభద్రతతో జీవిస్తాడు అంటే అర్థం ఏమిటి అటు నీకు లౌకిక జీవనం కాదు ఇటు ఇటు మతపరమైన జీవనం కానీ మౌలికమైనటువంటి అభద్రతను మౌలికమైన మానసిక దుఃఖాన్ని మానసిక అశాంతిని మానసికమైన అపూర్ణత్వాన్ని దాన్ని జీవభావము అంటాన్ని ఏమి కూడా పరిష్కరించలేకపోయాయి అని మనకి స్పష్టమవుతుంది ఇప్పుడు చూడండి ఇన్ని దేవాలయాలు ఇన్ని చర్చీలు ఇన్ని మసీదులు ప్రపంచంలో వీధి బీధికి మీకు కనపడతాయి పొద్దున్న ఐదున్నర అయిందంటే పెద్ద రణగుణ ధ్వని కింద ప్రార్థనలు జరిగిపోతూ ఉంటాయి ఎవరి దుఃఖాన్ని పరిష్కరించగలిగే ఇవన్నీ కలిసి మీరు ఒక్కడి దుఃఖం దుఃఖం అలా వాడి దుఃఖాన్ని ఇది శాశ్వతంగా పరిష్కరించే ఒక్కడిని దుపించగలిగి కాబట్టి కృతయుగంలో దుఃఖాలయండి సంసారం రథాయుగంలో దుఃఖాలయం ద్వాపర యుగంలో దుఃఖాలు కలియుగంలో దుఃఖాలు జన్మ అంటేనే దుఃఖాలు పునర్జన్మ దుఃఖ కథలు ఉంటాయి కథలు పురాణ గాథలు వాటి ప్రసక్తి వేరు వాటి సందర్భం వేరు వాటి సంకేతం వేరు వాటి సందేశం వేరు ఆ ప్రసంగం కాబట్టి మానవుడు మాత్రం ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటారు అసలు దుఃఖము యొక్క మౌంట్ స్వరూపం ఏమిటో అసలు ఎక్కడైనా మీరు పరిశీలించారా దుఃఖము యొక్క మౌంట్ స్వరూపం ఏమిటంటే ఏమిటంటే నేను ఏది అయి ఉన్నానో అది అపూర్ణము ఏమంటే అది నాకు ఉపకరించేది కాదు నేను మరొకటి అవ్వాలి సో దీన్ని ది డిజైర్ టు బికమ్ అని అంటైర్ టు బికమ్ అది ఆ దిజైర్థం అంటే తాను ఏది కాదో అది అవ్వాలి అది అవ్వాలనే కోరిక అంటే తను ఏదో అదే అల్పము తను ఏది కాదో తను ఏది అవ్వాలో అది అధికము ఈ అల్పం నుంచి అధికంలోకి పోవాలి అనేటువంటి కామ ఆ కామల కారణంగా కర్మ ఆ కర్మ కారణంగా కర్మ వాసనలు ఫలం లభించి వాసన లభించట వాసనలు ఆ కర్మవాసనలు వీరిని మరింత కర్మ ప్రవాహంలోకి వెళ్తాయి వీడు ధన నిర్ధనుడు ధనికుడు కావడం కోసం తహతహలాడుతూ ధనికుడు మరింత ధనితుడు కావడం కోసం తహతహలాడుతూ ఉంటాడు లౌకికుడు పూజా పురస్కారం చేసుకునే పుణ్యాన్ని సంపాదించడం కోసం తహతహలాడుతాడు పుణ్యం చేసుకున్నవాడు మరింత పుణ్యం కోసం తహతహలాడుతూ ఉంటాడు మొత్తానికి ప్రతి వాడు కూడా తాను అధికారం లేనివాడు అధికారం కోసం తహకహలాడతాడు అధికారం వచ్చిన వాడు మరింత పెద్ద అధికారం కోసం తహకహలాడతారు మీరు ఎవరిని తీసుకున్నా నేను ఏదై ఉన్నానో అది నాకు సరిపడదు అది నాకు పౌర్ణత్వాన్ని నేను ఏది కాదో అది నేను అవ్వాలి అనే మనిషి జీవిస్తాడు చదువు లేనివాడు చదువు పండితులు కావాలని వీళ్ళూరుతాడు పండితుడు మరేదో కావాలని నేను ఏది కానక్కర్లేదు నేను ఏదే ఉన్నానో అది నా స్వరూపము పూర్ణము వాట్ అయాం అయామ్ ద ఫుల్నెస్ నేను ఏది కానక్కర్లేదు అనేటువంటి ఆ భరోసా ఆ దిలాస ఆ ధైర్యం ఆ నిష్ట ఒక ఆత్మజ్ఞానికి మాత్రమే ఆత్మజ్ఞాని తప్ప మరి అవ్వడికీ ఉండదు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి స్వర్గంలో ఉన్నవాడు ఇంద్ర పదవి ఉంటే బాగుండదని తహతహలాడతాడు ఇంద్రుడు హిరణ్య పదవి ఉంటే బాగుందని తహతహలాడతాడు సో ఈ ఈ సృష్టి మొత్తంలో ఒక్క ఆత్మజ్ఞాని మినహాయిస్తే ప్రతి మానవుడు లౌకికుడు కావచ్చు వైదికుడు కావచ్చు కర్మ సంబంధం ఉన్నవారు కావచ్చు లేనివారు కావచ్చు ధనికుడు కావచ్చు నిర్ధనులు కావచ్చు భోగ భాగ్యములు కలవారు కావచ్చు లేనివాడు కావచ్చు ఎవడైనా సరే ప్రతి కూడా తనకు స్థితితో అసంతుష్టుడై తనకు లేని దానికోసం వీళ్ళూరుతో ఉంటాడు దుఃఖానికి బీజము ఎప్పుడైతే మా ముకేత నన్ను ఆత్మరూపంగా తెలుసుకుంటాడో అప్పుడు దీక్ష కానీ ఏది కాదు అది అవ్వాలనేటువంటి ఈ తహతహ ఈ అదుపు ఈ కామన వన్స్ ఫర్ ఆల్ అంతమైదు అంటే మహాత్ముల్ని నన్ను మీకు ఏం కావాలి అంటే ఏం ఫలానాది కావాలి ఆకాంక్ష ఉండదు మీరు ఏది కోరుకుంటున్నారు ఏది కోరుకుంటున్నారు ఫలానాది కావాలి నాకనే కోరికే నేను ఫలానాది అవ్వాలనే కోరిక ధనము కావాలని కోరుకుంటదు అధికారం కావాలని కోరుకుంటది ఈ లోకంలో ఫలాది కావాలనే కోరికే ఉండదు స్వర్గాది లోకాలను పొందాలని కోరుకుంటదు వైకుంఠాన్ని పొందాలని కోరుకుంటుంది ఏ కోరిక ఉంది ఆఖరికి దేవుణ్ణి దర్శిద్దామనే కోరిక కూడా ఉంది దేవుణ్ణి దర్శించాలనే కొనుక్కుట్టిందంటే వారు వెంటనే వెళ్ళిద్దరు కొనుక్కోవాలి రిజర్వేషణ ప్రాంతంలో రైవేష్ణ ప్రాంతంలో అయితే తెలుస్తుంది ఇది బట్టి ఏ కోరిక ఉండదు దేవుణ్ణి దర్శించాలనే కోరిక కూడా ఉండదు ఎందుకో తెలుసు దేవుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకోవడమే అదే జీవన్ ముక్తి అని కాబట్టి మానవ జన్మ ఎటువంటి జన్మ అయినా సరే కాలంలోనైనా సరే దేశంలోనైనా సరే జన్మ అనగానే దుఃఖాలు అని శ్రీకృష్ణుడు గెలిపించారు దుఃఖం ఒక సూత్రాన్ని ప్రవర్తించాడు నాలుగు ఉత్తరాలు చెప్పాడు బుద్ధుడు బుద్ధుడు తపస్సు చేశాడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు ఎలా నీకు ఏమైనా నేను సత్యాన్ని పెంచుకుంటాను ఎందుకో ఆ సత్యం చెప్పే మొదటికి సత్యము సర్వం దుఃఖం మొదటి సత్యం కారణం అస్తి దుఃఖానికి కారణం ఉన్నది ఉన్న సత్యం అలాగే పతంజలి మహర్షి యోగ సూత్రాలు దుఃఖం వివేక అన్ని సూత్రి దుఃఖం పరిణామ పాప సంస్కారాశ దుఃఖం వివే వివే దృష్టిలో తర్వాత మనం ఒక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటామండి ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దానికి పరిష్కారాలని మనము ఎలా చూస్తామంటే దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారాన్ని మనం అన్వేషించుకోవాలి అనే డిటర్ మనకు ఉండం ఆ వివేకం మనకు ఉండాలి మనం ఎంతసేపు కూడా దుఃఖానికి తాత్కాలికమైన పరిష్కారాన్ని మనం చూసుకుంటాం ఇది ఎలాంటి పరిధిలో సోడా కారకం కలుగుదల మంటగా ఉంటే సోడా దాగా ఉంటే కైట్రేట్ చేశారు ఎసిడ్ యాసిడ్ని బేస్లో టైట్రేట్ చేస్తారు ఆ ఎంత సరే మంట తగ్గుతుంది మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత మళ్ళీ మంట వస్తుంది ఈ కనుగోల మంటలాగే ఉంటుంది ఎసిడికి సోడా తాగితే పోయి కాదు దానికి ఏదో ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఈ దుఃఖ జీవితానికి దుఃఖానికి మనము శాశ్వత పరిష్కారం ఎప్పుడూ కనుక్కోవాలి ఏ దుఃఖానికి ఆ దుఃఖానికి అక్కడికక్కడ ఏవో ముందు పెట్టుకుంది ఏవో అక్కడికక్కడ జన్మ పరిష్కారం లాగా చేస్తుంది మనం ముందుకు వెళ్తూ ఉంటాం సో ఆ దుఃఖం కీర్ణం వెంటనే మనం కొంచెం విశ్రాంతి లభించిందా ఈ లోపల ఇప్పుడు దంపతులు ఉన్నారు బ్రహ్మచారి వాడికి దుఃఖం దుఃఖం ఉంటాయో అలాగే ఎవరు పిల్లలు చూడట్లేగారు వాడికి దుఃఖం ఆ టైం వచ్చేట ఘటన వస్తే ఆ దైవం వచ్చింది ఇప్పుడు వివాహం మనం కంగారు పడితే సరే ఆ దైవం వచ్చింది ఎవరో ఇచ్చారు పిల్లలు వీరికి వివాహం అయింది ఇంక ఇప్పుడు వీళ్ళు దుఃఖ పరిష్కారం అయిపోయిందా మళ్ళీ ఇంకో ఈ దుఃఖం పోయే దాని స్థానంలో ఏమిటో లేదు సరే ఇంకా భక్తి లెట్ క్లినిక్స్ అంటాడు ఆ అదేంటి ఇండియన్ అంటాడు పునస్కారాలు అంటాడు అక్కడ ఎవరో ఎవరో కేరళలో ఉత్తరకామేశ్వరుడు ఎవరో తెలుస్తున్నారంటే అక్కడికి పోతారు దేవుడి దగ్గరికి నాకు సపుత్రుడు కావాలని వెళ్ళి కోడి ముందు ఒక్కసారి పుత్రుడు ఉన్న వాళ్ళ అనుభవం ఒక్కసారి ఏమండే అసలు సంతాంత సమాధానం అయితే దీంట్లోనే సుఖదు ఎలా కాదు కొద్ది తప్పుకొచ్చు కదా వీళ్ళని వాళ్ళ అనుభవం ఏదో తెలుస్తుంది కంగా ఏమి అది పూజలు పురస్కారాలు సచ్యూరిక్స్ కమ్ మాత్రమే మొత్తానికి ఆవిడ గర్భిణి అయింది పుట్టుకుంటుంది వీడి దుఃఖం శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది ఎందుకో తెలుసిన సెయింట్స్ లో వీడికి రాడే కానీ సెయింట్ ట్యామ్స్ లో అప్లికేషన్ పెడితే వాడు పక్కన పెట్టారు వీడు కట్ కాకు వెళ్ళేవచ్చు అలా వీడిని వెంటాడుతూ ఉంటాం ఒక రూపం కాకపోతే కాబట్టి నా నేను బ్రహ్మచారిని కొంతటి జీవితం దుఃఖం అనుకుని పెళ్ళాలని తెచ్చుకున్నాడు అక్కడికక్కడ అక్కడికక్కడ తత్వాల పరిష్కారమే తప్ప అసలు మౌలికంగా నాలో దుఃఖం ఎన్నుకున్నది కల్పత్వమే దుఃఖం తన్వత్యం ఈ అహంకారము అవకారముడు ఈ అల్పత్వమే నా దుఃఖానికి హేతు అని వాడు దుఃఖాన్ని గుర్తుంచుకున్న అంత హైలెల్ అంతా కూడా అక్కర్లా నేను ఏదై ఉన్నానో అది తెలుసుకోకుండా నేను ఏమిటి బటే బైట్ అది తెలుసుకోకుండా తన గురించి తను ఒక అపోహ పెట్టుకుని నేను అల్ చూడను అని అపోహ పెట్టుకుని బాగా డబ్బు సంపాదిస్తే అనుకున్న అవుతాను అని భయపడి ఆ భ్రమలో దానికంటే మందులు తీసుకో వీడే దుఃఖాన్ని కల్పించుకుంటాడు వాడికి దుఃఖ పరిష్కారం ఎన్నడూ ఆ మార్గంలో లభించదు దుఃఖ పరిష్కారం లభించదు దుఃఖ పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటే నేను ఏది నా స్వరూపం ఏది స్వరూపము అల్పమా నేను అపూర్వమా నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది అని అవి మీద దుఃఖము నుండి పాఠాన్ని నేర్చుకోవడం వీడు దుఃఖం నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి దుఃఖం వచ్చిన తర్వాత ఆ దుఃఖం పోయి లోపల వాడు దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఈ దుఃఖం నాకెందుకు వచ్చింది ఈ కామల దుఃఖం వచ్చింది అని వాడు తెలుసుకుంటే కామనాఖ్యాగం చేసినట్లయితే జీవితంలో దుఃఖం ఉండేతాడు ఇంకో వేపు పొద్దున్నే కడుపులో నొప్పి వచ్చింది పొద్దునే గడుపులో నొప్పి వచ్చింది ఏంటి వాళ్ళకి చిన్న గడుపులో నొప్పి అని అవి కొనుగోలు అంటే అదే కదా డైరెక్టరీ ట్యాబ్లెట్ కోసం పరిగెత్తికి వెళ్ళి గొడవలు వేసి ఆ కూట మర్చిపోతే ఉపయోగం వెళ్ళి వస్తుంది ఎందుకు వచ్చింది కడుపులో నొప్పి అవి చేసి ఆహా ఇదే కారణం నిన్న రాత్రి తైర్ వడలు ఎక్కువ తిన్నాం బట్టి ఇవాళ పొద్దున్న కడుపులో నొప్పి వడ అలగానే ఏది అసలు దాంట్లో కాన్స్టిట్యూషన్స్ ఏంటి దాన్ని ఎలా తయారు చేస్తారు దాంట్లో ఉన్న పదార్థాలు ఏంటి మన శరీరానికి అవసరమైనవి ఏంటి ఏ పుష్టికరమైన పౌష్టికాహారం ఏ ఉంది ఏది దాంట్లో అక్కర్మే ఉంది ఇదంతా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి దాన్ని వాడు అలాగా దాన్ని వాడు పరిష్కారం చేసేటప్పుడు ఎవరికి ఏమో తెలుసు పౌష్టికాహారం యొక్క స్వరూపం బాగా తెలుస్తుంది ఒకసారి అది బాగా తెలిసిన తర్వాత వాడు పౌష్టికాహారాన్ని మృతాహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాడు మంచి ఆరోగ్యవంతులు అయిపోతాయి మళ్ళీ కడుపులో తక్కువ అనేది వాడిని సృష్టించడం కూడా సృష్టిస్తారు అదేవిధంగా మానసిక దుఃఖాన్ని కూడా దాన్ని పరిశీలించి దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయబోతుంది దాన్ని పరిశీలించాలి పరిశీలించి వాడు తన స్వరూపాన్ని కనుక పెంచుకోగలిగి ఆ పరిశీలన చాలా దూరం తీసుకుని ఒకసారి ఒక్కొక్క మహాత్ భగవాన్ అవమహర్షికి వెళ్ళి నాకు ఈ దుఃఖము కలదు అన్నాడు నేను ఈ దుఃఖంతో సతమతమవుతున్నాను మీరు నన్ను నాకు పరిష్కారం చెప్పండి నాకు మీరు ఏదైనా సలహా ఉంది అని అడిగాడు అడిగితే ఆయనన్నారు ఈ దుఃఖము ఎవరికి అంటే నాకు అన్న నేను అనగా నేను ఎవరు అని అడిగారు నేను ఎవరు అని అడుగుతున్నాడు నేను ఫలానా ఊరి నుంచి వచ్చానండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అది కాదు నేను యొక్క మూలస్వరూపం ఎన్ని తెలుసుకో అంటే ఎవరిని దుఃఖమానే తెలుసుకో ముందు తెలుసుకో నేను యొక్క మూలస్వరూపం నుండి తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది ఈ దుఃఖమే కాదా అసలు మళ్ళీ విన్ను జీవితంలో దుఃఖం అనేది స్పృషించుఃఖం నుంచి శాశ్వత వృత్తిని పొందుతుంది అలాగే అలాగే ఎవరన్నా చెప్పాడనుకోండి ఇంకా మళ్ళీ అతను ఆయన తిరిగి అవ్వదు వీడికి ఏం చెప్పాలి నీ దుఃఖమేమి ఫలమాన దుఃఖము నీకు నేను ఈ తాయెత్తి ఇస్తాను నువ్వు ఈ తాయెత్తి కట్టుకుంటే నీ దుఃఖం పోతుంది కానీ తాయత్తి కట్టుకునేందుకు కానీ ఐదు అవుతుంది అంటే వాడు ఐదు వందలు అప్పు చేసిన తీసుకొచ్చి తాయెత్తి ఆ మాట పది మందిని చెప్తే ఇవాళ ఒకటి తాయత్లు వస్తే లేకపోతే ఇరవై అలా కాకుండా అది చెప్పకుండా ఇప్పుడు భగవాన్ బ్రహ్మహర్షి చెప్పినట్టు లేకపోతే నీ దుఃఖానికి మూల కారణంగా నువ్వు ఆ పరిశీలించి తెలుసుకోను ఇలాంటి సలహా ఇచ్చారు ఏదో ఈయన ఇలాంటి మళ్ళీ అప్పుడు తెలుసుకోవట మనిషి తెలుగులో చెప్పడం ఇంగ్లీష్లో చెప్పొచ్చు పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ సో సో దుఃఖాలయ శాశ్వతం అశాశ్వతం అనవస్థిత స్వరూపంచ ఈ జీవితం ఉన్నదే మానవ జన్మ ఇది ఫలానా విధంగా ఉంటుంది అని చెప్పడం కష్ట అనవస్థిత స్వరూపం ఇప్పుడు ఇప్పుడు ధనం మంచిదా మనిషి సుఖానికి ధనం వల్ల మనిషి సుఖం లభిస్తుందా ఎస్సన్నో ఎస్సంగో అంటే దాన్ని మీరు ఏం తేల్చే అధికారం మనిషికి మంచి ఆనందాన్ని కలిగిస్తుందా ఎస్ఎన్నో పెళ్ళైతే సుఖంగా ఉంటాడా ఎస్ఎన్నో పిల్లలు ఉంటే సుభంగా ఉంటాడా ఎస్ఎ స్వంత పిల్లు ఉంటే సుఖంగా ఉంటాడా ఎస్ఎన్నో చదువుకుంటే సుఖంగా ఉంటాడా ఎస్ఎన్నో ఇది అంత తాత్పర్యం రూపమస్యేహ ంత వితమైనది వితర్థము అంటే తథా ఇది ఇట్లు అని మీరు అనుకునే లోపల అది నాడు అలా నా కంపెనీ స్టాక్ మంచిగా అభివృద్ధిలో ఉంది అని మీరు చేసి దాంట్లో పెట్టి తీసుకెళ్ళి డబ్బు నాడు అది అభివృద్ధికి రావడం కోసం విబ్రో చాలా అద్భుతంగా ఉంది అని విబ్రోలో పెట్టాడు అవి ఇద్దరు పెరిగింది పెరిగింది పెరిగింది అబ్బా ఇంక ఇలా పెరుగుతోనే పోతుంది అందు అడ్డ పెట్టి దాంట్లో పెట్టిన వాళ్ళు ఈ క్వార్తకి ఏ క్వార్తకి నన్ను లాసెస్ వచ్చాయి ఏమి ప్రకటించారు మొన్న దాంట్లో ఇబ్బంది ఇప్పుడు స్టాకే పడిపోతే సత్యం స్టాకే గాయపోతే ఇంక సృష్టిలో దేవి నమ్ముకోవాలని సత్యం స్థాగన్ అమ్మలేము గ్లోబల్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నీ గుర్తుందో లేదో నాకు గుర్తుందో ఇంకా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుకి దిఖానా లేదా దిఖానా లేదా అంటానా లేదంటే ఇంకా దేన్ని ఆ అనవస్థిత స్వరూపం ఈ జగత్తు ఇచ్చి అని ఒక వ్యవస్థ తీసుకు లేదు సార్ చాలా బల్బమైనది అల్పము బుడగ పడుతుంది బుడగ అది ఎంతసేపు ఉంటుందో మీరు ఏం తింటారండి బుడగ ఉంది ఎంతసేపు ఉంటుందండి ఈ పిల్లలు బుడగలు కూతారు సోప్ వాటర్ని ట్యూబ్ రిపోతారు బుడగలు వస్తాయి అంటే ఒక పెద్ద బుడగ పెద్ద బుడగ వచ్చాం అది అందంగా అలా విలాసగా డ్యాన్స్ చేస్తుంది పైగా దానికి రంగు గురువు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నా ఆ బురదను చూసి మీరు మహానంద పడిపోతున్నాడు పుట్టుకుంటున్నాడు మనిషి జీవితం అశా మహాత్మానయ సంసిద్ధి మోక్షాఖ్యాం పరమాం ప్రాం మహాత్ముడు ఇటువంటి పునర్జన్మను తిరిగి పొందరు ఎందుకంటే మరి వ్యతయ వ్యతనశీల చక్కగా సాధన చేసి శాస్త్రానుశ్రణాలని భాషనాలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అనన్యచేతా స్వతథం అని లభించినట్టుగా నిరంతరంగా ఈశ్వరుణ్ణి స్మరించి ఆత్మధ్యానం చేసి వారు ఈశ్వరు ఆత్మస్వరూపంగా సాక్షాత్కరిస్తున్నారు ఇటువంటి దుఃఖాలయమైన జన్మ నుండి వారు విముక్తులైనారు అది సర్వోత్తమైనటువంటి గతి దాన్ని వారు పొందినారు సర్వోత్తమైన గతి అంటే అఖండ సద్రూపమైన పరమాత్మ నుండి విలీనంగా ఉండిపోయింది అంటే నది సముద్రంలో కలిసిపోయింది నది ప్రవహించేది దాని కొరత ఈ నదీ దృష్టాంతాన్ని మించిన దృష్టాంతం మనుష్య జీవితాన్ని కొరే యథా నద్య నీ సందమానా సందమానా శానఛందం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడు ప్రవహిస్తూనే ఏమిటది తొందర మధ్యలో పర్వతం అడ్డొస్తే పక్క నుంచి ప్రవహిస్తుంది మైదానం అడ్డు వస్తే మైదానాన్ని అంతని వ్యాపించేసి ఆ తర్వాత ప్రవహిస్తూ మొత్తానికి వాయి అడ్డు వస్తే ముంచేసి ప్రవహించుకుంటూ పోతుంది గోడ అడ్డు వస్తే పక్క నుంచి ప్రవహించుకుంటూ పోతుంది సో ఈ విధంగా అడ్డొచ్చేది చిన్నదైతే ముంచేస్తుంది అడ్డొచ్చేది పెద్దదైతే తప్పించుకుంటుంది మొత్తానికి ప్రవహిస్తూనే ఉంటుంది ఏమిటి తొందరది దేనికోసం ఇంతలా ప్రవహిస్తోంది ఎవరిని చేరుకోవడం కోసం దీనికి ఈ తొందర పాటు ఈ ఈ ప్రయత్నం ఇంతటి నిరంతర ప్రయత్నం నది చేస్తుంది అంటే దేన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అంటే సముద్రాన్ని చేరుకుంటుంది సముద్రంలో చేరుకున్నాక ఇంకా ఏ ప్రయత్నం ఉండదు ప్రయత్నం అంతమవు సముద్ర స్వరూపం అంటే మనిషి జీవితం కూడా అంటే ఈ ధనము భోగము ఇహలోకము పరమలోకము స్వర్గాలు ఇదంతా కూడా కేవలము మిథ్య వినం యొక్క కల్పన తప్పే దాంట్లో సారమేమీ లేదు మనిషి జీవితానికి ఒకే ఒక మరణం అదేమిటంటే పరిచ్ఛిన్న సద్రూపము పరిచ్ఛిన్న సత్తారూపంగా ఉండే మనిషి అపరిచ్ఛిన్న అఖండ సద్్రూపంగా విలీనమైపోయిపోయిపోయి తాను అనేది లేకుండా నేను నాది అనేది లేకుండగా అఖండ సత్తలో అదే పరమాత్మ అంటే దాంట్లో విలీనం అయిపోయి ఉంది శాశ్వతంగా బీయింగ్ అది మనిషి జీవితానికి పరమాత్మ మనిషి జీవితంలో భోజనం చేస్తాడు భోగాలను చూస్తాడు చదువుకుంటాడు విద్యను సంపాదిస్తాడు పెళ్లి చేసుకుంటాడు సంతానాన్ని కంటాడు ఎవేమో చేస్తాడు పూజలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు దానాలు చేస్తాడు ఎన్నెన్నో చేస్తాడు దుఃఖాలను గురుస్తాడు సుఖాలను గురుస్తాడు వీడి ఈ పని చెయ్యడు అని ఏమీ ఉండదు ఒక జీవితకాలంలో అన్ని చేసేస్తాడు ఇంత ప్రవృత్తి దేనికోసం అంటే వీడి అంతటి ఒకే ఒక పరమార్థము ఆ ఐశ్వరుణ్ణి చేరుకుంటున్నారు జీవితంలో దుఃఖం వచ్చింది దుఃఖాలు ఏమైనా ఉంది కనుక నేను కొంచెం సైతాలు ఎందుకంటే జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు ఎస్కే అవ్వకో ఆ దుఃఖాన్ని పరిచయం దా దానించి గుణపాఠాన్ని నేర్చుకోవడం దాని నుంచి గుణపాఠం దాని నుంచి మీరు పాడిపోయే ప్రయత్నం చేస్తే దాని నుంచి గుణపాఠంలో నేర్చుకుంటారు ఇప్పుడు భయం వేసి పెడతారు భయం భయం వేసి పెడుతుంది ఏదో నేడ చూసి దెయ్యం అని అనుకున్న భ్రమపడి భయపడి ఆ ఇంటికి తలం వేసి తాళం ఏదంటే మళ్ళీ ఆ దెయ్యం వెళ్ళటం ఎవరెవరో భూతం తిరిగి తాద్రికెందుకో పరిమితి వెళ్ళాడు పెట్టే వాడు వాడి జీవితంలో ఆ భయము ఆ రూపంలో పోయి ఇంకో రూపంలో వస్తుంది భయం అన్న వాడు ఏం చెయ్యాలంటే ఏంటి అసలు ఈ భూతం అనగా భూ ఉంటే ఏంటి దెయ్యం ఉంటే ఏంటి అని ప్రశ్న ఆ దెయ్యం అక్కడ ఆ గోడవారం కనపడింది కదా మళ్ళీ జాగ్రత్త బ్యాటరీ వైజ్ వేసుకున్నాం బ్యాటరీ వైజ్ వేసుకోలేదు దెయ్యం బ్యాటరీ లేడు ఆర్పస్టీ మళ్ళీ వచ్చేసింది మళ్ళీ బ్యాటరీ అంటే అర్థం అది దెయ్యం కాదన్నమాట అది నేడ ఏమంటే మరి మీద దెయ్యం అనే భయాలు ఎందుకు కలిగింది ఇక్కడ ఉంది దెయ్యం అక్కడ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ కాబట్టి ఇంకా అక్కడ వెనకడం మానేవచ్చు ఇంక అక్కడే వెళ్తుంటారు ఏ ఒక్క లేదు ఇక్కడే ఈ మనస్సుని నేను పరిశీలిస్తాను ఎందుకు ఈ మనస్సు ఈ దెయ్యం అనే ఎందుకు కొట్టుకొచ్చింది ఈ భయం అసలు దేని హేజ్ అని ఆ భయాన్ని పరిశీలిస్తాను దాన్ని శోధించాలి దాన్నే వాచ్ చేయాలి సాక్షిగా వివసించాలి దాని నుంచి పరిగెత్తిపోయే ప్రయత్నం చేయకూడదు దాన్నే సాక్షిగా రక్షిస్తూ ఆ భయాన్నే పరిశోధన చేయాలి పరిశీలించాలి లుక్ ఇన్వెస్టిగేట్ ఇటు వాచ్ ఎగ్జాపిన్ ఎక్స్ప్లోర్ డోంట్ నోవ్ అవేర్ ఫ్రెండ్ అప్పుడేమవుతుంది వస్తున్నాం ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఒక నిర్దేశం అంటే ఒక విప్లవం ఒకటి వస్తుంది హృదయంలో ఆ విప్లవం వచ్చి మళ్ళీ జీవితంలో మీరు భయం ఇంకా మళ్ళీ ఏ రూపంలోనూ మిమ్మల్ని భయం వింటారు అలా జీవితా అంతేగాని ఒక సూపర్ స్టేషన్ నుంచి ఇంకో సూపర్ స్టేషన్లో ఒక జంతువులు వేసుకుంటే జీవించుతామంటూ తిరుగుతాడు కాబట్టి దుఃఖం వచ్చిన భయం వేసినా వాటి నుంచి ప్రయత్నం ఎవరు చేస్తాం ఈ ప్రసంగము ప్రాసంగీకరి అంటే దుఃఖాలయం అనే మాటలు మాత్రమే అసలు దుఃఖం ఉంటుంది ఏంటి దాని గురించి నేను ఒక ప్రసంగం చేస్తాను సపోజ్ మే సంసారీ ఈ భజన ఈశ్వరంగా సాక్షాత్తు పరమాత్మ సర్వోత్కృష్టర జీవన మంది నాకు తిరిగి కొన జన్మ తిరిగి జన్మని కొనగరు అని మనం ప్రస్తావించారు చాలా మంది ఉన్నారు వాళ్ళు సంసార చెంతనే చేస్తున్నారు ఈశ్వరుణ్ణి వాళ్ళు ఏమో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు ఈశ్వరుని ఆత్మరూపంగా పొందుతా అనేది చాలా దూరంగా ఉంటారు వారు ఎక్కడ దీర్ఘం కడదేది అంటే నది సముద్రంలో కలవడానికి ముందే ఇంకిపోయింది అని అర్థం వాళ్ళు ఏమవుతారు ఏమవుతారు ఆ అహంకారాలు అనే గ్రెప్ అలాగే ఉంటుంది కదా ఈ దేహం శుభీరమైపోయింది ఈ దేహాన్ని తిరిగి ఈ గిరిజు నుండి ఇంకో దేహాన్ని సంపాదించుకుంటుంది ఈ సంసార యాత్ర అలా సాగిపోతూనే ఉంటుంది ఎవరైతే అజ్ఞానం గానే మరణిస్తారో వారు తిరిగి పునః ఆవర్త ఇప్పుడు మూడు ఉన్నారు ఏంటంటే అంటే మూడు ఏంటంటే మరణము సత్తుకి విరోధి సత్తుకి విరోధి మరణము చిత్తుకి విరోధి అజ్ఞానం దుఃఖానికి ఆనందానికి విరోధి దుఃఖము మూడు ఉన్నాయి అవునండి ఇప్పుడు మన జీవితంలో మూడు ఉన్నాయి ఏమున్నాయి అజ్ఞానము మూడు ఉన్నాయి మనిషి ఎంతటి మూర్ఖు పెడితే నక్ష ఎంత దుఃఖాన్ని నివారించే ప్రయత్నం చేస్తారు సుఖాన్ని పొందడం ద్వారా దుఃఖ నివారణ ప్రయత్నం చేస్తారు మృత్యు నివారణకు ప్రయత్నం చేస్తాడు ఎలాగా ముందో మాపం వేసుకుని చాలా కాలం జీవించి ఉండాలనో అయితే ఏదో పూజలో పని చేస్తే చాలా ప్రయత్నం చేస్తారు మృత్యువుకి విరుద్ధమైన ప్రయత్నం చేస్తాడు దుఃఖానికి విరుద్ధమైన ప్రయత్నం చేస్తాడు దుఃఖాన్ని నివారించే ప్రయత్నం చేస్తాడు మృత్యు నివారణ ప్రయత్నం చేస్తాడు కానీ అజ్ఞానం నివారణ ప్రయత్నం జరుగుతుంది మీరు గమనించారు మీరు లోకంలో ఈ భోగపరాయణూ ఏమి చేస్తున్నారు అంటే దుఃఖ నివారణకి ప్రయత్నం చేసుకుంటూ పోతున్నారు ఈ మృత్యు వస్తున్న భయంతో హాస్పిటల్స్ బుద్ధు పూజి రోజులు చేస్తూ బుద్ధులే పరిష్కారం కోసం పూజలు చేస్తారు ఆయుద్ధాయం కోసం ఎవరో పూజలు ప్రార్థనలు చేస్తాడు వాడు ఏం చేస్తున్నాడు కోసం వాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇటు వీళ్ళు కాదు అటు వాళ్ళు కాదు అనే మృత్యునివారణ కంగారు లేదా కూడా కంగారు లేదు నువ్వు ఈ దుఃఖాన్ని ముందు అజ్ఞాన నివారణకు ప్రయత్నం లేదు మూడో మాటలే అజ్ఞానం కూడా ప్రయత్నం చే అజ్ఞాన నివారణకి ప్రయత్నం చేస్తే జ్ఞానాన్ని పొందితే దుఃఖం పోతుంది వృత్తి ఉంటుంది అజ్ఞాన నివారణకు ప్రయత్నం చేయకుండా దుఃఖ నివారణకి వృత్తి నివారణకి ప్రయత్నం చేసుకున్నంత కాలము ఈ పునర్జన్మ మళ్ళీ దుఃఖము మళ్ళీ మృత్యువు మళ్ళీ దుఃఖము మళ్ళీ దుఃఖి వస్తుంది ఉంటారు ఒక ఆయన డెబ్బై ఏళ్ళు బ్రతకాలి ఏదో పెద్ద పూజ ఏదో చేశారు ఎనభై ఉదయం ఎనభై కాదు తొంభై దొరికి ఏమైంది కాబట్టి రాంగ్ డైరెక్షన్లో మనం ప్రయత్నం చేయకూడదు ఆ ప్రయత్నం కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి రాంగ్ డైరెక్షన్లో ఉండకూడదు కాబట్టి అజ్ఞాన నివృత్తికి ప్రయత్నం చేయాలి తప్ప అజ్ఞాన నివృత్తి కాఖ నివృత్తి అవ్వదు మృత్యు నివృత్తి అవ్వదు కాబట్టి అజ్ఞానము మనం ప్రయా ప్రయత్నం చేయాలి అజ్ఞానాన్ని అలాగే అంటుంది దుఃఖ నివృత్తికి వృత్తి నివృత్తికి ప్రయత్నం చేస్తాము అంటే అంత తప్ప వేదాన్ని కొట్టలేదు అది సఫలము కాదు సహస్రయుగ పర్యంతం అది కాదు ఆ బ్రహ్మభుతనాలు పునరాభక్తిర్జునూతు కౌన్యన్ మన విద్యోకా అంటే ప్రాణి ఆ బ్రహ్మపుణి వర ఆ అంతే ఆంగ్ మర్యాద అభివృద్ధి మర్యాద అభివృద్ధి దాన్ని కలుపుకుంటే అభివృద్ధి దాని పక్కన బ్రే మర్యాద హీ బ్రహ్మ బ్రహ్మ భూమే రావాల బ్రహ్మ భూగనా భువనము అంటే భవంతి అస్మిన్ లోకా ఇది భూవనం దీని ప్రాణులు ఉంటాయి కాబట్టి భూవనం ఇప్పుడు భూలోకమున్నది ఇది భూవనం స్వర్గలోకం ఉంది అక్కడ కూడా ప్రాణులు ఉంటారు ఏ దేవడు వాడు కాబట్టి భూగనము అలాగా హిరణ్య గర్భలోకం బ్రహ్మ అంటే సచ్చిదానంద బ్రహ్మ కాదు హిరణ్య గర్భలోకం అంటే బ్రహ్మదేవి యొక్క దాన్ని బ్రహ్మభువము అని అంటే సెవెన్ ఆఫ్ అంట సెవ్ ఇప్పుడు నా డ్రింక్ చూసారా సెవెన్ అప్ అంటే సెవెన్ అప్ అని ఎందుకు పెట్టాడో పేరు సో సెవెన్ అప్ భూ భువ మహ తపహ సత్యం సెవెన్ అప్ భూముతో కనుక ఏడు ఇప్పుడు విమానం ఎక్కాలనుకోండి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫీట్కి పోతాం జెట్ ఫ్లైట్ ఎక్కితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫీట్కి పోతాను దాన్ని బువర్లో ఒకరు విమానం ఎక్కిన ఏం చేస్తారు భూమర్లో రూపోతారా వాపసు వచ్చేస్తారు వాపస్ వచ్చేస్తారు పోలార్ ఫ్లైట్స్ అని ఉంటాయి అంటే బాంబేలో విమానం ఎక్కితే న్యూయార్క్లో అది మామూలు ఈ రూట్ అక్కడ వెళ్ళం పోలార్ రూట్ అని ఇస్తుంది ఆ నార్త్ బోర్డ్ డిగ్రీకి పోయి అక్కడి నుంచి అలా చేసుకోండి పోలార్ ఫ్లైట్స్ అని అంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ఫ్లైట్స్ ఉంటాయి పదిహేను గంటలు ఆకాశంలో ఉంటాం భువర్ లోకంలో ఉంటాం అలా డబ్బు ఖర్చులకాలు చూస్తున్నాయి డబ్బు ఖర్చులకివర్ లోకాన్ని చేరుకుంటాం చేరుకునే పునరావర్తి వాపస్ పదిహేను పదహారు గంటల తర్వాత మళ్ళీ నాలుగు ఇంపేసారు మళ్ళీ దింపేస్తాడు తినిపేసిన తర్వాత అయితే ఇది నా భోగం అక్కడికి కు ఈ భోగం ఎలా ఉంటుందో చూసిన మీరు లోపలికి ప్రవేశించగానే మీకు దాహం వేసిందను పండుగ మంచిగా లోపలికి ప్రవేశించి ఆ విమానం అలాగే వెళ్తూ ఉంటే ఓ గంటే అది అక్కడికి చేరి వాడు సిగ్నల్ ఇస్తాడు ఈ పైన ఎవరికి ఏం కావాలో అది సిగ్నల్ ఇస్తాడు క్యారెక్టర్ అప్పుడు మంచి నీళ్ళు మీకు ఇస్తాడు అప్పుడే మీ భోగం ప్రారంభమవు అంతవరకు ఉంటుంటారు ఏమంటే ఇంకో అరగంటలో మీరు దిగేస్తారనగా ఇంకో మళ్ళీ మీరు సీట్లోకి కదలరా తెలియట్లేదు అలా సీట్లో కూర్చుని ఉండగా నిలబడితే అరెస్ట్ చేస్తానుగా అంటే వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో వచ్చిన అలాంటి రూల్స్ ఏమన్నా ఇచ్చారు కదా వాటిని మూలంగా వాటి ఎలా ఇంకో అరగంటలో దిగేస్తారనగా మీరు ఎలా సీట్లో ఫిక్స్ అయిపోయి ఉంటా కదల్లా దిగ వేసిన తర్వాత అదే విమానంలో ఇంకొకసేపు కూర్చుంటారంటే కూర్చోండి దిగి ముందు దాహణం వేసుకోమని కొన్ని మధ్యలో ఇవ్వండి అంటే ఇవ్వరు బయటకు వచ్చేసేది బయట అయిపోయిందండి అక్కడికి ఆ భోగం పుట్టేది వినరావర్తి దిగి వచ్చేస్తారు మధ్యలో అంటే ఆమె ఒకేసారి నవ్వుతుంది మనిషికి ఒక్కసారి నవ్వుతుంది ఒక అప్సర సోస్తుంది ఆవిడొచ్చి మళ్ళీ ఒక నవ్వు ఒకసారి నవ్వుతున్నాడు నేను నవ్వు నవ్వు ఆ కప్పు కాఫీ ఇస్తున్నాడు ఒకేసారి నవ్వుతా రెండోసారి ఎందుకంటే రెండోసారి నవ్వాలి అంటే మళ్ళీ మీరు ఇంకోటి కట్టుకుంటుంది మళ్ళీ ప్రయాణం చేస్తే ఇంకోసారి నవ్వు ఖరీదు ఉంటుంది నవ్వే పేరు టైం సో వినరా నేను ఏదో కథ చెప్తే ఇప్పుడు ఓం పూర్ణమి పూర్ణమిదం పూర్ణా పూర్ణమి పూర్ణస్ పూర్ణమా రాయ పూర్ణమే వా శాంతిశాంతిశాంతి హరి